లేఖ సంఖ్య తొంభై మూడు గురు సన్నిధిలో సాధన ఈ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్లాను భగవాన్ సావధానులై కూర్చున్నారు కొందరు భక్తులు ఏదో అడగటం భగవాన్ సమాధానం ఇయ్యటం జరుగుతున్నది ఒకరు స్వామి భగవాన్ సన్నిధిలో జపతపాదులు చేసిన వారికి మంచి ఫలితం కలుగునంటారే సరే దురభ్యాసాలతో ఉన్న వారి మాట ఏమిటి అని అడిగారు సత్కార్యాచరణకు ఫలితం ఉన్నప్పుడు దుష్కార్యాచరణకు ఫలితం ఎందుకు లేదు కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో గోహత్యకు అంత పాపం చెప్పలేదా ఏమి పవిత్ర స్థలాల్లో గోరంత పుణ్యం చేస్తే కొండంత అవుతుంది అన్నప్పుడు పాపం మాత్రం ఎందుకు కాదు నేను చేస్తున్నాననే భావం ఉన్నంతకాలం దేనికి అది అనుభవించవలసిందే అన్నారు భగవాన్ దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది వాసనలు బలీయంగా ఉంటవి అప్పుడేం చేయాలి అని మళ్లీ ప్రశ్న వాటిని పోగొట్టుకునే నిమిత్తమే పురుష ప్రయత్నం చేయాలి సత్సాంగత్యం సద్గోష్ఠి సత్కార్య ఆచరణ ఇత్యాదులు అలవర్చుకుని ఆ వాసనలను పోగొట్టుకోవాలి సాధన చేయగా చేయగా కాల వల్ల దైవం అనుకూలించి వాసనలు అణిగి ప్రయత్నం ఫలిస్తుంది దాన్నే పురుషకారం అంటారు సాధన చేయకుండా దైవం అనుకూలించాలి అంటే ఎట్లా అన్నారు భగవాన్ మరొకరు అందుకుని స్వామి లోకమంతా ఈశ్వర చిద్విలాసమే అంతా బ్రహ్మమయమే అని అంటారు కదా దుర్గుణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవాలి అనటం ఎందుకు అన్నారు ఎందుక చెబుతా విను శరీరం ఉన్నది దానికి ఎక్కడో ఒక వ్రణం పుడుతుందనుకో అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది సాధారణ చికిత్సకు పోదనుకో డాక్టర్ వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసివేసి మంచి రక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా అట్లాగే ఇదీను ఆ వ్రణం కోయకుండా వదిలితే లోపలంతా కుళ్ళుతుంది కోసిన వెనుక కట్టుకట్టకుంటే చిరువు పడుతుంది మానవుడి నడవడికలోనూ అంతే దుర్గుణాలు దురభ్యాసాలు వ్రణం వంటివి తోసివేయకుంటే అధఃపతితుడవుతాడు ఏ వ్యాధికి ఆ చికిత్స చెయ్యాలి అన్నారు భగవాన్ అవి తోసివేయటానికి సాధన చెయ్యాలని సెలివిస్తారు మనస్సు జడమైనందున ఏమీ చెయ్యలేదు చైతన్యం అచడం కదా తానేమి చెయ్యదు మరి సాధన చేయటం ఎట్లా అన్నారు వారు ఇప్పుడు నీవెట్లా మాట్లాడుతున్నావు అన్నారు భగవాన్ అది తెలియకనే తమర్ని ప్రార్థిస్తున్నాను స్వామి అన్నారు వారు మంచిదే వినండి అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది అయితే ఆ చైతన్య సాహాయం లేనిది జడమైన తానేమీ చెయ్యలేదు చైతన్యము అచలమైంది కనుక ఈ మనస్సు లేనిది ఏమీ చెయ్యదు అవినాభావ సంబంధం అన్నమాట అందువల్లనే పెద్దలందరూ అనేక రీతుల చర్చించి మనస్సు చిత్ జడాకం అన్నారు చిత్తు జడముల కోడికయే కార్యకారి అని చెప్పాలి అన్నారు భగవాన్ ఈ చిడగ్రంథిని గురించి భగవాన్ ఉన్నది నలువదిలో ఎంత చక్కగా వ్రాసారో చూడు ఇరవై జడ శరీరము నేను అనదు సత్తైన చిత్తు జనించదు నడుమన దేహ పరిమాణముగా నేను ఒకటి పుట్టును ఇది గ్రంధి బంధము జీవుడు సూక్ష్మ శరీరము అహంకారము సంసారము మనస్సు మొదలుగా తెలియము చిక్తి మహావాక్య రత్నాలృదయం సహస్రెండు నలభై ఏడు భగవాన్ అప్పుడప్పుడు చాటువులుగా చెప్పిన తమిళ్ పద్యాలు కొన్ని ఆయా పుస్తకాలలో అక్కడక్కడా ఉండటం చూచి ఒకే సంపుటంగా రాసి ఉంచితే మంచిదని చాలా కాలం నుంచి అనుకుంటూనే అంతా ఆలస్యం చేశాం నాలుగైదు రోజుల క్రితం సర్వాధికారి నిరంజనానంద స్వామితో చెప్పి ఒక నోటు పుస్తకం తెచ్చి వచ్చిరాని తమిళ్లైనా ఉబలాటం కొద్దీ కాపీ చేద్దామని పూనుకున్నాను ఏ ఏ పుస్తకాల్లో ఉంటవని భగవాను అడిగితే ఒకటి రెండు మూడు నెంబర్లు గల నోటు నోటుబుక్కులలో ఉండాలి చూడండి అని వారు వారు అడిగితే చిన్న చిన్న కాగితాల మీద వ్రాసి ఇచ్చేవాణ్ణి తీసుకుని వెళ్లేవారు ఇక్కడ పుస్తకాల్లో వ్రాసినవి వ్రాసారు లేనిది లేదు అన్నీ ఉంటే ఎన్నో కావచ్చును కొండ మీద ఉన్నప్పుడే మరీ ఎక్కువగా కొన్ని కొన్ని ఊడ్చి కుప్పలో కూడా తోసేశారు దాచాలన్న శ్రద్ద మీకు కావాలంటే చూచుకోండి అన్నారు భగవాన్ ఆ దివ్యవాణి ఆ విధంగా చాటైనందుకు కష్టంగా ఉండి ఒకటవ నెంబర్ గల పుస్తకం తీసి చూస్తే రచితం అని పైన వ్రాసి ఉన్న పది పద్యాలు ముందే కనిపించినవి ఇవి ఏమీ అని భగవాన్ని అడిగితే ఈ విధంగా సెలవిచ్చారు నేను విరూపాక్ష గుహలో ఉండగా నాయన వచ్చారొకసారి వారితో అరుణాచలం అనే కుర్రవాడొకడు వచ్చాడు వాడు స్కూల్ ఫైనల్ మాత్రమే చదివాడు నాయన నేను మాట్లాడుతుంటే కొంచెం దూరంలో ఉన్న ఒక పదలో కూర్చున్నాడు ఎట్లాగో మా సంభాషణంతా విని సారాంశం ఇంగ్లీష్లో తొమ్మిది పద్యాలుగా వ్రాసాడు బాగుండటం వల్ల నేను అరవంలో ఆ పద్యాల భావం అహవల్గా రాశాను తెలుగు ద్విపదమాలిక వలె ఉంటుంది సారాంశమేమంటే భగవాన్ వదనమనే సూర్యమండలం నుండి వాక్కులనే కిరణాలు బయలుదేరి నాయన ముఖమనే చంద్రునికి కాంతి బలము ఇస్తుంటే భూమిపై ఉన్న మా దృశులకు వెలుగును ప్రసాదిస్తున్నది అని ఇంకొకటి కూడా ఉన్నది ఏమంటే నాయన ఎప్పుడు సహస్రారమే అన్నిటికి మూలమని అదే కేంద్రస్థానమని అనేవారు ఆ సహస్రానికి ఆధారం హృదయమే కదా హృదయమే సహస్రారానికి వెలిగిచ్చేది హృదయం నుండి వెడలిన శక్తి సహస్రారంలో విజృంభించటం వల్ల హృదయమే అన్నిటికీ మూలమని నేను చెప్పేవాణ్ణి ఈ భావమున్ను కలిసి వచ్చేట్టు హృదయం సూర్యమండలమని సహస్రారం చంద్రమండలమని పద్యాల్లో స్లేశార్థం స్ఫురిస్తుంది అన్నారు భగవాన్ కొత్తగా అచ్చయి వచ్చిన తమిళ పురాణానికి త్యాగి అనే పత్రికలో గత మాసమున సమీక్ష వ్రాసి తిరుచ్చులి వెండ్బా అంతాది అనే పుస్తకంలోని మూడు పాటలు ఉపమానంగా వ్రాసి అర్థం వివరించారు సర్వాధికారి ప్రోద్వలం వల్ల చదువుదామని ఆ పత్రిక పది రోజుల క్రితం భగవాను అడిగి తీసుకున్నాను ఆ వెన్బా శ్లేష కవిత్వం భూమి స్తోత్రం కావటం వల్ల శ్రోతృప్రియంగా ఉన్నది అదే చూస్తూ హాల్లో కూర్చుంటే నాకర్థంగా అతని గ్రహించి ఆ మూడింటికి సంగ్రహంగా అర్థం చెప్పారు భగవాన్ అందులో ఒక దాని తాత్పర్యం వ్రాస్తున్నా చూడు ఓ భూమినాథా నీవు త్రిపుర సంహారం వునర్చునప్పుడు ఎవరి సహాయము లేకుండా నీ అట్టహాసం వల్లనే జయం పొందావనే దేవతలంతా నిన్ను అసహాయ సూరుడవు అని స్తోత్రం చేశారు నీవు అర్ధనారీశ్వరుడు గదా సహాయ సహాయం లేనిది నీవేమి చేయగలవు వామభాగము ఆమెది ఆమె సహాయం లేనిది విల్లెక్కు పెట్టగలవా మా తల్లి సహాయ వల్లే సహాయం లేనిదే నీవేమి చేయగలవయ్యా అని ఒక అర్థం నీవు అచలస్వరూపుడవు కదా శక్తి సహాయం లేనిదే ఏ పని చేయగలవు అందువల్ల నీవు అసహాయ సూరుడు అనుట కల్ల మా సహాయవల్లి సహాయం లేనిదే నీవేమీ చెయ్యలేవు అని మరి ఒక శ్లేషార్థం ఇంకా ఎన్నెన్ని రకాలుగానో విశేషార్థాలు వ్రాసారు అందులో అని భక్తి పరవసులైనారు సుమ భగవాన్ ఆ మర్నాడే వెండ్బా అంతాది పుస్తకం ఆ పత్రికా సంపాదకుల వద్ద నుండి వచ్చిందట మధ్యాహ్నం రెండున్నరకు నీ వెళ్లగానే అంతాది పుస్తకం వచ్చింది అన్నారు భగవాన్ చూద్దామని తీసుకుంటే భగవాన్ నవ్వుతూ నాయన సంస్కృతంలో వెండ్బా ప్రారంభించారు ప్రాస సరిగా రాలేదు ఆర్యావృత్తం కంటే కష్టం అని వదిలేశారు ఇది శుక్ల ఛందస్సుని వారు అన్నారు లక్ష్మణ శర్మ ఉన్నది నలభది సంస్కృతంలో వెండ్బాగానే రాసారు ముందు ప్రాసాగణాలు సరిగా లేవు మంగళ శ్లోకం మాత్రం నేను దిద్దాను తెలుగులో నరసింహరావు రాశాడు అవీ సరిగా లేవు అన్నారు భగవాన్ తెలుగులో ఈ ఛందస్సు లేనందున కుదరలేదు కాబోలు అన్నాను అవును తెలుగులో లేదు కదా కష్టమే రాసి ఉండవచ్చు ఏమో ఎందుకని ఊరుకున్నా అన్నారు భగవాన్ నేనెంతో కించతో భగవాన్ తెలుగులో వ్రాయితే మానినారుగదా అన్నాను గణాలు చెబితే మీరే వ్రాయవచ్చు నేనెందుకు వ్రాసేది అన్నారు భగవాన్ నాకు మామూలు ఛందస్సే తెలియదే ఇదే విధంగా తెలుస్తుంది నాయనకే కుదరలేదన్నారు మరెవరి కుదురుతుంది భగవానే వ్రాయాలి సూత్రప్రాయంగా ఉండే భగవద్చనలు ఆనందదాయకం కదా అనుగ్రహించాలి అని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాను ఉలేదు ఆలేదు లేదు మౌనం వహించారు ప్రాప్తం లేదని వెండ్బాపు పుస్తకం తీసుకుని నిరాశతో ఇంటిదారి పట్టాను మూడు నాళ్లు గడిచిన వెనుక భగవాన్ చిన్న చిన్న కాగితాలు నాకిచ్చి మొన్న మనం తెలుగు వెండ్బాను గురించి మాట్లాడుకున్నామా మర్నాడే ఈ మూడు తెలుగులో ముందు వ్రాసి అరవంలోకి అనువదించాను చూడండి శంకరాభరణ రాగంతో ఇట్లా గణములను అనుసరించి నిలిపి నిలిపి చదవాలి అని పాఠం చెప్పినట్లు చెప్పారు ఇట్లాగే మరికొన్ని వ్రాసి అనుగ్రహించాలని వేడుకున్నాను చాలు చాలు తెలుగులో ఈ ఛందస్సు లేదు ఎవరన్నా వింటే నవ్వుతారు విషయం కూడా ఏ ఏమీ లేదు మామూలు మాటలే అన్నారు భగవాన్ భగవద్వానికి విషయం వేరే కావాలా ఏది వస్తే అదే విషయం అదే వేదం తెలుగులో ఇది లోగడ లేకుంటే భగవాన్ సృష్టించి అన్నాను మురుగునారు నా పక్షం వహించి అప్పుడప్పుడు ఇట్లాగే వ్రాస్తుంటే అతొక గ్రంథం అవుతుంది ఆ భాషకు ఒక నూతన ఛందస్సు వస్తే మంచిదే కదా అన్నారు భగవాన్ పలకలేదు ఆ మూడు వెంబాలు అప్పుడే కాపీ చేసుకున్నాను ఒకటి ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే అప్పుడు ఆ వస్తువును ఆదిగురు చెప్పక చెప్పి తెలియక చేసినారే ఎవరు చెప్పి తెలుపుదురు చెప్పు రెండు తానుండి తానుగా తన్ను తాను ఏనుండు స్థానం ఎది అనువానికి నేనవడ ఎక్కడ నేనున్నా నన్న మధుపానుని ఈడు పలుకు తన్ను మరచి తనువు తానై తలచి ఎన్నియో జన్మములు ఎత్తి తుది తన్ను తెలిసి తానవుట పలుదేశ సంచార అలన్ మేల్కనుట కను లేఖ సంఖ్య తొంభై ఆరు ఏకాత్మపంచకం జాబులో తెలుగు వెండ్బాను గురించి వ్రాసి ఉన్నాను భగవాన్ మరికొన్ని పద్యాలు వ్రాస్తే బాగుండును అన్న ఆశ ఉన్నప్పటికీ సమయం రానిది అడగరాదని అప్పట్లో ఊరుకున్నాను ఈ నెల పదహారవ తేదీ మధ్యాహ్నం నేను వెళ్లేసరికి వెంబా చందస్సును గురించే ఒక భక్తునితో మాట్లాడుతున్నారు భగవాన్ నన్ను చూచి తెలుగు తమిళ్ ఛందస్సుల తారతమ్యం వివరిస్తూ గుహనమశివాయ స్వామి రోజుకొక వెంబ వ్రాయాలి అన్న నియమం పెట్టుకున్నారట ఏడాదికి మున్నూట అరవై అవుతవి ఆ నియమంతో ఎన్నో వ్రాశారు పోగా మిగిలినవి అచ్చువేశారు భక్తులు అదే ఎన్నో ఉన్నవిప్పుడు అన్నారు భగవాన్ భగవాన్ కూడా అట్లాగే వ్రాస్తే లోకులకు ఉపయోగం కదా అన్నారు ఆ భక్తులు ఏమో మనస్సు దాని మీదికి పోను ఏం చేసేది అన్నారు భగవాన్ ఇదే సందని తిరిగి తెలుగులో ఒక్కటైనా వ్రాయలేదే అన్నా చల్లగ ఎందుకు వ్రాసేది మచ్చుకని మూడు వ్రాసాలు చాలదా ఏమి అన్నారు భగవాన్ అంతేగా మరికొన్ని వ్రాసి ఛందస్సును తెలుగులో వ్రాస్తే మా భాషకు ఒక నూతన భాగ్యం లభిస్తుంది అన్నాను మళ్ళీ సరిపోయింది నేనేం పండితున్నా ఏమి వ్రాయాలంటే భారతం భాగవతం అన్ని చదవాలి అవన్నీ చదివానా పెట్టానా ఏ విషయం వ్రాసేది అసలు వ్రాసేందుకు ఏమున్నది అన్నారు భగవాన్ ఈ దెబ్బ మనకే అనుకుని భగవాన్ ఏది రాస్తే అదే విషయం అన్నాను మీరిన్ని పద్యాలు రాస్తారే చాలదా ఏం కావాలంటే పెద్ద బాల శిక్షగాని సులక్షణ సారంగాని తెచ్చుకోండి గణాలు చెబుతాను మీరేం రాయవచ్చు అని గట్టిగా అన్నారు భగవాన్ నాకేది వద్దు భగవాన్ రాస్తే చదువుతాను లేకుంటే లేదు అన్నాను నవ్వి ఊరుకున్నారు ఇక లాభం లేదని లేచి ముందు వసారాలో కూర్చుని వ్రాసుకుంటున్నాను దయామైనుగదా భగవాన్ నేను పోగాని ఒక వెన్బా వ్రాసి చదివారట హాల్లో సాయంత్రం బయటికి వెడుతూ నా వైపు చూచి ఇదిగో వెన్బా మరొకటి వ్రాసానిప్పుడు ఇక్కడుంది చూచుకోండి అన్నారు నవ్వుతూ మితిలేని సంతోషంతో కాగితం చూచి అక్కడే పెట్టాను భగవాన్ వచ్చి దానికి తమిళ అనువాదం వ్రాసి మురుగునారుతో మనం తెలుగు బాగా చదివామా ఏం ఎందుకు వ్రాసేదని చూస్తే ఊరుకోదు ఎన్నో అడ్డంకులు చెప్పి చూచాను ఒప్పదు వ్రాయక తప్పింది కాదు అన్నారు భగవద్వాని అట్లు రావలసి ఉన్నది అన్నారు మురగనార్ ఆరు గంటలయింది ఈ పద్యం రేపు కాపీ చేసుకుంటారని ఇంటికి వచ్చాను మరుదినం ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లాను చూస్తూనే ఇదిగో రాత్రి ఇంకొకటి కూడా వ్రాశాను మొత్తం ఐదైనవి ఆత్మపంచకం అనవచ్చుగాని శంకరులో నువ్వు వ్రాసారది అందువల్ల దీనికి ఏకాత్మ పంచకం అని పేరు పెడదాం నెంబర్లు వేసే ఉంచాను సరిచూచియవచ్చు అన్నారు భగవాన్ అది చూసి చాలా మంది భక్తులు వ్రాసుకుని పాఠం చేశారు ఈ మధ్యాహ్నం ఒక భక్తురాలు ఆ ఏకాత్మ పంచకం హాల్లో పాడుకు ఆరంభించింది తనలో తను ఉండా అన్న మూడవ పద్యం పాడగానే భగవాన్ నా వైపు చూచి ఇదిగో ఈ సినిమా ఉపమానం మన దేశంలోకి ఇంకా సినిమాలు రాకపూర్వం విరూపాక్ష గుహలో ఉండగానే వ్రాసి పెట్టాను శంకరుల కాలంలో సినిమాలు లేవు అందువల్ల వారు అని ఉపమానం చెప్పారు ఈ సినిమాలుంటే అవన్నీ చెప్పేవారు కారు మనకిప్పుడు సులభమైన ఉపమానం దొరికింది అన్నారు పంచకము తన్ను మరచి తను ఎన్నియో జన్మములి ఎత్తి తుది తన్ను తెలిసి తానౌటారలం మేల్కనుటకను రెండు తానుండి తానుగా తన్ను తా నేనెవడు ఏనుండుస్థానమేది అనువానికి నేనెవడా ఎక్కడ నేనున్నా నన్న మధుపానునియీడు పలుకు తనలో తనువుండ తాను జడమవు తనువందున్నట్టు తలచు మనజుడు చిత్రములో ఉన్నది చిత్రమునకు ఆధార వస్త్రమని ఎంచువాడు పొన్నుకు వేరుగా భూషణముండునే తన్ను విడిచి తనువేది తన్ను తనువనువాడు అగ్నుడు తాననువాడు తనుగనిన జ్ఞానీ ధరించు ఐదు ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే అప్పుడా వస్తువును ఆదిగురు చెప్పక చెప్పి తెలియక చేసినారే ఎవరు చెప్పి తెలుపుదురు చెప్పు ఏకాత్మతత్వము నిత్తిదని తేల్చిత్మభావము రమణ గురునాథుడు తా నానతిచ్చు పంచకమందు లేఖ సంఖ్య తొంభై పుట్టుక ఇరవై నాలుగు రెండు నిన్న ఒక భక్తురాలు ఏకాత్మ పంచకం తన పుస్తకంలో వ్రాసుకున్నానని తెచ్చి శ్రీవారికి చూపింది ఆ పుస్తకంలో భగవాన్ జన్మదినోత్సవం చేయటానికి మొదట ప్రారంభించిన భక్తులకు తాము వ్రాసి చూపిన పద్యాలు రెండు ఉండటం చూచి ఇట్లా సెలవిచ్చారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా పంతొమ్మిది సంవత్సరంలో అనుకుంటాను నా జన్మదినం వచ్చింది దగ్గరున్న వారంతా భగవాన్ జయంతి గదా ఇక్కడే వండి భోంచేస్తామని పట్టుబట్టారు వద్దయ్యా ఉపద్రవం అంటే వింటారా మేం వండుకుని తింటే స్వామికేం బాధ అని ఎదురు సరే మీ ఇష్టం అన్నాను అప్పుడే కొన్ని పాత్రలు కొని తెచ్చారు ఆ సామాన్ ఇప్పటికీ ఉన్నది కొంచెమని ప్రారంభించిందే ఇప్పుడు ఇంత ఉపద్రవంలోకి దిగింది ఏదైనా దానంతక పోవాలి గాని మనం చెబితే ఆగదు ఎంతో దూరం చెప్పి చూచాను వినలేదు సరే వంటా భోజనాలు అయినవి స్వామి నాతో ఉండేవారప్పుడు వారు స్వామి నేడు తమ పుట్టిన దినం గదా మీరు రెండు పద్యాలు వ్రాస్తే నేను రెండు వ్రాస్తానన్నారు అప్పుడు వ్రాసాను ఈ వెంబాలు రెండును భావమేమంటే పుట్టిన దినమని పండుగ చేయటకు సంకల్పించు మీరు మీ పుట్టుకకు స్థానమేది అని చూడండి జనన మరణములకు అతీతమైన ఆ నిత్య జీవన ఎన్నడు పదము గొంతుమో అదే సత్యముగా మన జన్మదినము రెండు ఏడాదికొకసారి వచ్చే జన్మదినమందైనా ఈ శరీరం వచ్చిందే ఈ సంసారంలో పడితిమే అని తపింపనగునే కాని ఉత్సాహంతో పండుగ చేసి సంతోషించటం శవములకు అలంకరించినట్లు ఉంటుంది ఆత్మను ఎరిగి అందులో లీనమగుటే వివేకం ఆ పాటల యొక్క భావం ఇదే మలయాళంలో ఒక జాతికి ఒక ఆచారం ఉన్నదట ఇంట్లో బిడ్డ పుడితే ఏడ్బం ఎవరైనా గతిస్తే భాజ భజంత్రి వాస్తవానికి తన స్వభావమైన సుఖాన్ని వదిలి ఈ జన్మ అని దుఃఖించాలి గాని ఉత్సవమేమిటి ఈశ్వరస్వామి ఏమని అన్నాను వారా అవతార అది ఇది అని నన్ను పొగుడుతూ అప్పుడు అదొక సరదా వారొకటి నేనొకటిగా ఎన్నో రాసేవాళ్లం దాచాలన్న శ్రద్ద ఎవరికీ లేదు చాలా భాగం మేమిద్దరమే ఉండేవాళ్లం భోజన వసతులు లేవాయ ఎవరుంటారు ఇప్పుడిక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నవి గనక వచ్చి కూర్చుంటున్నారు అక్కడేముంది ఎవరైనా వస్తే కాసేపు ఉండి అంతే అన్నారు భగవాన్ ఆ పుట్టిన దినపు పాటలు తెలుగులో వ్రాయండి ప్రార్థిస్తే ఈ విధంగా వ్రాసి ఇచ్చారు భగవాన్ వెంట పుట్టునాడెద్దీయో పూనుదురే ఉత్సవము పుట్టమనకెద్దియను బుద్ది పుట్టుక గిట్టుక లేదెలుగు కేవల వస్తువులో పుట్టినదే పుట్టుదినంబు పుట్టునాడైనడు ఉత్సవము పూనుట గిట్టిన పీనుగును అలంకరించి పెట్టుటని తన్నెరిగి ఏ నడంగుటే జ్ఞానమే లేఖ సంఖ్య తొంభై ఆత్మ ఇరవై ఐదు రెండు నేటి ఉదయం ఒక గుజరాతీ యువతి భర్త బిడ్డలతో బొంబాయి నుండి వచ్చింది నడి వయస్సు ముఖవిలాసం చూస్తే విద్యావతి అనిపించింది భర్త కద్దరు కట్టటం వల్ల కాంగ్రెసు అభిమానిగా తోచింది గౌరవనీయమైన కుటుంబమని నడవడికలో గోచరిస్తున్నది స్నానపానాదులు ముగించుకుని పది గంటలకంతా గుణగున నడిచే బిడ్డలతో గుంపుగా వచ్చి హాల్లో కూర్చున్నారు వాలకం చూస్తే ప్రశ్నించేటట్టున్నదని తోచింది పావు గంట అయిందో లేదో ప్రశ్నలు ప్రారంభమైనవి భగవాన్ సెల్ఫ్ ను పొందటం ఎట్లా అన్నది ఆమె ఎందుకు ను పొందటం అన్నారు భగవాన్ శాంతి కొరకు అన్నది ఆమె ఆ అదీ సమాచారం శాంతి అనేది ఒకటి ఉన్నదన్నమాట అన్నారు భగవాన్ అవును ఉన్నది అన్నది ఆమె సరే మంచిది దాన్ని పొందాలని తెలుస్తున్నది గదా తెలుస్తున్నది అది ఎప్పుడైనా నువ్వు అనుభవించి ఉండాలి కలకండ తీపి తెలిసి ఉంటే కదా కలకండ తినాలను బుద్ధి పుట్టడం అందువల్ల శాంతి నీకు అనుభవమైనదే అప్పుడప్పుడు నీవు అనుభవిస్తున్నావన్నమాట కాకుంటే శాంతి కావాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది ఏదో శాంతి కావాలి శాంతి కావాలి అని ప్రతి జీవి కోరటం కనపడుతూనే ఉంది అందువల్ల శాంతియే స్వరూపమని యథార్థమని స్థిరపడుతున్నది ఆ శాంతిని ఆత్మాను పరమాత్మను సెల్ఫ్ అను ఏమన్నా అదే కావాలి మనకు ఏ అంతేనా అన్నారు భగవాన్ అవును అది ఏ విధంగా వస్తుంది అన్నది ఆమె ఉన్నదే శాంతి ఉన్నదాన్ని ఏ విధంగా వస్తుంది అంటే ఏం చెప్పగలం ఎక్కడి నుంచైనా తేవలసిందైతే ప్రయత్నం చెయ్యాలి కదా తెచ్చుకున్నది మనో వ్యాపారం దాన్నే పోగొట్టుకోవాలి అన్నారు భగవాన్ ఏ విధంగా పోగొట్టుకోవాలి ఏదో ఒక నియమం ఏర్పరచుకుని సాధన చేయాలి అన్నారు భగవాన్ సాధనకు ఏకాంతవాసం వాసం అవసరమా సర్వభోగ్యాగమే చాలునా అన్నది ఆమె త్యాగమంటే అంతర త్యాగమే కాని బాహ్య త్యాగం కాదని రెండవ ప్రశ్నకు మాత్రమే ప్రత్యుత్తరమిచ్చి మౌనం వహించారు భగవాన్ భోజనశాలలో గంటం బ్రోగింది పెద్ద కుటుంబీకులైన ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు భగవాన్ ఏమని ప్రత్యుత్తరమిస్తారు ఆమె విద్యా వినయ సంపన్నురాలు కూడాను గృహస్థులకు స్త్రీ పురుషులకు సాధారణంగా భగవాన్ ఇట్లాగే బోధిస్తూ ఉంటారు ఆ బోధలో యథార్థమే ధ్వనిస్తుంది ఆంతరత్యాగమంటే సామాన్యమా అందువల్ల త్యాగమంటే ఆంతరత్యాగమే కాని బాహ్య త్యాగం కాదని సెలవిచ్చి ఊరుకున్నారు భగవాన్ ంతరత్యాగమంటే ఏమీ అని ప్రశ్న వస్తే ప్రత్యుత్తరమున్ను వచ్చేదేమో కాని భోజనశాలలో గంటం రోగటం వల్ల అంత గప్పు చిప్పుగా లేచి వెళ్లారు ఏకాంత నివాసమైన నా కుటీరానికి నేను వచ్చి చేరాను ఎవరికి ఏది ఉచితమో ప్రాప్తమో వారికి అది ఈశ్వరుడు నిర్ణయించే ఉంచుతాడు సుమా నీవెందుకు ఒంటరిగా ఉంటావని భగవాన్ ఎప్పుడైనా నన్ను అడిగారా ఇతరులతోనైనా ప్రస్తావించారా ఏది లేదు ఎందువల్ల అంటే నా స్థితికి ఇది సరి అన్నమాట లేఖ సంఖ్య గురుస్వరూపం ఇరవై ఆరు రెండు నలభై ఏడు ఈ మధ్యాహ్నం తమిళ యువకుడొకడు భగవన్ సోఫాకు సమీపంగా జరిగి కూర్చుని స్వామి నిన్న ఉదయం ఆ గుజరాతీ యువతికి త్యాగమంటే అంతర్త్యాగమని సెలవిచ్చారే అది ఏ విధంగా లభ్యమవుతుంది అసలు అంతర్త్యాగమంటే ఏమిటి అని ప్రశ్నించాడు అంతర్త్యాగమంటే వాసనలన్నీ అణిగిపోవాలి అది ఏ విధంగా లభ్యమవుతుంది అంటే సాధన వల్ల లభ్యమవుతుంది అన్నారు భగవాన్ సాధనకు గురువు కావాలి కదా అవును కావాలి అన్నారు భగవాన్ సద్గురువును ఏ విధంగా నిర్ణయించుకోవాలి గురుస్వరూపం ఎటువంటిది అన్నాడా కృచ్చకుడు ఎవనీ నీ మనస్సు లగ్నమవుతుందో వాడే గురువు సద్గురువు ఇతడని నిర్ణయించడం ఎట్లా వారి స్వరూపం ఎటువంటిది అంటే శాంతి సమదమాదులతో కూడి సూదంటురాతి వలె దృష్టి చేతని ఆకర్షింపగల శక్తి సంపన్నత సమత్వం ఎవరియందు స్థిరంగా ఉంటవో వారే గురుస్వరూపులు గురుస్వరూపం తెలుసుకోవాలంటే తన స్వరూపమేదో తెలుసుకోవాలి ముందు తన స్వరూపమేదో తెలియనప్పుడు గురుస్వరూపం ఏ విధంగా తెలుస్తుంది గురు స్వరూపం చూడాలంటే లోకాన్నంతా గురురూపంగా చూడాలి ప్రతి జీవియందు గురుభావాన్నే ఉంచాలి ఈశ్వరునైనా అంతే ఈశ్వర రూపంగా చూడాలి తానెవరో తెలియనివాడు ఈశ్వర రూపం కాని గురురూపంగాని ఎట్లా చూడగలడు ఎట్లా నిర్ణయించగలడు అందువల్ల ముందు నీ యథార్థ స్వరూపమేదో తెలుసుకో అన్నారు భగవాన్ అది తెలుసుకునేందుకు మాత్రం గురువు కావద్దు అన్నాడా యువకుడు అది నిజమే లోకంలో ఎందరో మహనీయులున్నారు నీ మనసు ఎవరి ఎందు లగ్నమవుతుందో వారిని గురువుగా నమ్ముకో గురియే కదా గురువు అన్నారు భగవాన్ ఆ యువకుడు అంతటితో తృప్తి చెందక సమకాలికులకు పెద్దల పేర్లు కొన్ని ఏకరవు పెట్టి వారికి ఈ లోపం ఉంది వారే విధంగా గురువులవుతారు వీరు ఏ విధంగా గురువులు కాగలరు అని అపేక్షించటకు ఆరంభించాడు భగవాన్ తమ్మెవ్వరెంట నిందించినా సహిస్తారు కాని ఇతరులను నిందిస్తే రవంతైనా సహించలేరు ఆవేగస్వరంతో ఓహో నిన్ను నీవు తెలుసుకోమంటే వినక వారికి ఆ వీరికి ఈ లోపం అని నిందించటం సాగించావా నీ లోపం నువ్వు దిద్దుకుంటే చాలును వారి లోపాలు వారు చూచుకోగలరు ఇక ముందు నీ సర్టిఫికెట్ తీసుకున్నది వారు మోక్షం పొందరాదన్నమాట పాపం నీ సర్టిఫికేట్ కొరకే వారంతా ఎదురు చూస్తున్నారు మహా గొప్ప వాడవే నీవు మెచ్చుకోకుంటే వారికి గతి ఉన్నదా మరి ఇక్కడ వారిని నిందించావు మరొక చోట మమ్ము నిందిస్తావు నీవన్నీ తెలిసిన వాడవు మేము ఏమీ తెలియని వారము నీకు అణిగి ఉండవలసిందే ఉంటాం రమణాశ్రమానికి వెళ్లాను ఆయన్ను ప్రశ్నించాను ఏమీ చెప్పలేకపోయాడు ఆయనకేమీ తెలీదు అని ప్రకటించు బాబు అన్నారు భగవాన్ ఆ యువకుడు తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతే ఒక భక్తులు వారించారు భగవాన్ అది చూచి ఉండండయ్యా మీరు ఎవరూ మాట్లాడకండి వారి చిత్తం వచ్చినంతసేపు మాట్లాడనీయండి వారు తెలిసిన వారు మనమంతా వారికి ఒగ్గి తగ్గి ఉండాలి చూస్తూనే ఉన్నా వచ్చినప్పటి నుంచి ఇదంతా మూట కట్టుకుని మూల కూర్చున్నారు రోజుకు రోజు కాస్త కాస్త జరిగి దగ్గరకొచ్చారు నిన్న ఆమె ప్రశ్నించింది చూచి నేను ఒకన్నానని మూట విప్పారు ఉన్నదంతా బయటికి రావద్దు ఈ లోకమంతా వెదికి గురుస్వరూపం నిర్ణయిస్తారట వీరు గురువుగా వరించే యోగ్యత ఇంతవరకు ఎవరి వద్దనూ కల్పించలేదట దత్తాత్రేయులు లోకగురువు కదా వారు లోకమంతా నాకు గురువే అన్నారట చెడ్డ చూస్తే చెయ్యరాదని తోస్తున్నది అందువల్ల అదీ గురువే మంచి చూస్తే చెయ్యాలనిపిస్తుంది కనుక ఇది గురువే మంచి చెడ్డలు రెండూ నాకు గురువులే అన్నారు వేటకాడు దోవా తన మాట వినిపించుకొనక పక్షిని గురు కొట్టడం చూచి నాయన నువ్వు నాకు గురువు అని నమస్కరించారట పక్షిని చంపడం చెడ్డదైనప్పటికీ లక్ష్యముంచి బాణం వేయటం చూచి నా మనస్సు ఈ విధంగా ఈశ్వర్ని అందు లక్ష్యము అనుసంధించాలని బోధిస్తున్నావు కనుక నువ్వు ఒక గురువు అన్నారట ఇదే విధంగా ఏది చూస్తే అదే గురువని చెప్పి కడకు ఈ శరీరమే గురు ఏమంటే నిద్రలో ఈ శరీరం లేదు కదా ఈ లేని దాని ఎందు దేహాత్మ భావన కూడదు బోధిస్తున్నది అందువల్ల ఇది గురువే అన్నారు వారు లోకమంతా గురువుగా భావిస్తే వారిని లోకమంతా గురువుని కొండాడింది ఈశ్వర విషయము అంతే లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడని లోకం పూజిస్తుంది మనమెంతో లోకమంతే యద్భావం తద్భవతి అన్నారు పెద్ద తోట ఉంటుంది కోకిల వస్తే మంచి పంట నిమిత్తం మామిడి చెట్లు వెదుకుతుంది కాకి వస్తుందనుకో అది వేప చెట్లు వెదుగుతుంది తుమ్మెదలు తేనె కొరకు మంచి పూలను వెదిగితే ఈగలు మలాన్ని అన్వేషిస్తవి సాలగ్రామం కావలసిన వాడు త్రోసివేసి అది ఒక్కటి గ్రహించి పూజిస్తాడు ఆ సాలగ్రామం రాళ్లలోనే ఉంటుంది చెడ్డ ఉంటేనే మంచి తెలుస్తుంది చీకటి ఉంటేనే వెలుగు శోభిస్తుంది మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు సారగ్రాహికి నూరింటిలో ఒక్క మంచి దొరికితే చాలు ఆ ఒక్కటి గ్రహించి తొంభై తొమ్మిది త్రోసివేసి ఇదొక్కటి చాలురా మనకు దీనితో లోకమంతా జయించవచ్చు అనుకుంటాడు వారి దృష్టి ఆ ఒక్కదాని మీదనే ఉంటుంది అని మేఘగంభీరధ్వనితో పలికి విరమించారు హాలంతా నిశ్శబ్దమై గంభీరంగా ఉన్నది గడియారం టంగు టంగున గంటలు నాలుగు కొట్టింది అజ్ఞానమనే సూరపద్ముని హతమార్చి శాంతించిన అరుణాచల రమణుని అడుగుదమ్ములకు నమస్కరించి వినితి చేయవచ్చిన ఆదిమయూరమా అన్నట్లు హాలుకు ఉత్తర దిక్కున ఉన్న పాకలోనికి నెమలి వచ్చి గంభీరమైన ఒక్క కేకారవంతో తన రాక తెలియపరుచుకున్నది భగవాన్ అంటూ అటువైపు తిప్పారు దృష్టి అపరిహారం పన్నెండు మూడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్య ఏకాత్మ పంచకం పుట్టిన దినపు పాటలు భగవాన్లు వ్రాసారు కదా అవి సీరా ఊరే చిత్తు కాగితాల మీద రాస్తుంటే చూచి ముత్యాల కోవల్లే ఉండే ఆ దేవతా లిపికి ఈ చిత్తు కాగితాలేమా అన్న దుగ్గతో ఏదైనా పుస్తకంలో వ్రాస్తే బాగుండునే అన్నాను చాలు చాలు పుస్తకంలో వ్రాస్తే స్వామి వ్రాసిందల్లే ఉందే అని ఎవరో ఒకరు తీసుకుపోతారు ఇక్కడ ఒక్కటి ఉండదు స్వామి అందరికీ పొదుపు ఉమ్మడి గదా అని నిరాకరించారు భగవాన్ ఈ దినం ఉదయాన్న పుట్టిన దినపు పద్యాలలో కొంచెం సవరణ చేయటం వల్ల ఆ సవరణ వ్రాసి నా పుస్తకంలో అతికించే నిమిత్తం చిన్న కాగితం కావలసి హాల్లో వెతికితే లేకపోయింది ఇంటికి వచ్చేదాకా నిరకడలేక ఆఫీసులో అడిగి తెచ్చుకుంటానని జంకు గొంకు లేకుండా భగవాన్ చెప్పి వెళితే చక్కని కాగితాలు చూపించారు అక్కడ నేనొకటి తీసుకుని భగవాన్ వ్రాసుకునటకు ఇవి బాగున్నవే అన్నాను అయితే తీసుకునికోండి అని నాలుగు కాగితాలిచ్చారు అవి తెచ్చి భగవాను చూపి ఏమైనా వ్రాస్తే ఈ కాగితాల మీద వ్రాయటం మంచిది కదా అవి ఒక పుస్తకంలో అంటించి ఉంచుతామే ఈ షెల్ఫ్ లో పెడునా ఇవి అన్నాను ఎక్కడివవి ఆఫీసులో తెచ్చారా ఏ అన్నారు భగవాన్ అవును అన్నాను సరిపోయింది నాకెందుకు ఇవి మీకు కావాలంటే ఉంచుకోండి నేను న్యూస్ పేపర్ లో కాగితాలు చింపి దాచుకుని వ్రాసుకుంటాను ఇవన్నీ నాకెందుకు అన్నారు భగవాన్ మరి మాట్లాడలేక అక్కడే బీరువాలో పెట్టి ఉంచాను తొమ్మిది దాటింది పోస్ట్ వచ్చి వెళ్లిన వెనుక న్యూస్ పేపర్ చదివేందుకు తీసుకున్నారు భగవాన్ నాలుగు వేళ్ల వెడల్పున అచ్చులేని ఖాళీ పేపర్ కంటపడ్డది అది మడిచి చింపుతూ నా వైపు చూచి నవితే ఎందుకో గ్రహించలేకపోయాను శాంతం చింపి చక్కగా మడిచి షెల్ఫ్ లో పెట్టపోతూ ఇదిగో ఈ కాగితాలు నా వ్రాతకు ఉపయోగించుకుంటాను లేకుంటే మనకెట్లా వస్తవి వీటి నిమిత్తం ఎక్కడికి పోయేది మనం రాసే వ్రాతకి ఇది చాలదా ఏమి అన్నారు నవ్వుతూ ఇదంతా మాకు పాఠమన్నమాట భగవా సదా అన్ని విషయాల్లోనూ పాఠం చెబుతూనే ఉన్నారు గాని మేమే నేర్చుకోవటం లేదు అన్నాను భగవాన్ నవ్వి ఊరుకున్నారు పుస్తకాలు పోస్టు ద్వారా ఎవరైనా పంపుతారనుకో అవి పైన కట్టిన పేపర్ తో సహా తెస్తారు కొందరు భగవాన్ ఆ పై పేపర్ చక్కగా మడిచి దగ్గరున్న వారితో ఏమో ఇవి దాచిపెట్టు ఏదైనా పుస్తకానికి అట్ట వేసుకుందాం మనకు కావాలంటే ఎట్లా వస్తవి వచ్చిందల్లా లాభం అంటూ ఉంటారు నిత్యం ఆఫీస్ నుంచి జాబులు తెస్తారా అందులో మీ వంటి ఉద్యోగస్తులంతా పేపర్ మడిచి పక్కన రాసి మిగతాది నిర్లక్ష్యంగా వదిలివేస్తారు భగవాన్ అవన్నీ చింపి దాస్తారు పిన్నులు గుచ్చుతారనుకో చదివే పని ఆ పిన్నులు తీసి దాచమని సేవకులకిచ్చి ఇవి మనకు కావలసినప్పుడు ఉపయోగిస్త వారికి పారవేసేవేగా మనం ఉపయోగించుకుందాం కొత్తవి మనకెట్లా వస్తవి కొనాలి దబ్బేది మనకు అంటారు కొండ ఉండగా శ్రీవారే టెంకాయ చిప్పులతో గిరటలు చెంచాలు గిన్నెలు ఎన్నో తయారు చేసేవారట ఈ మధ్య కూడా అప్పుడప్పుడు టెంకాయ చిప్పులతోనే గిన్నెలు చెంచాలు తయారు చేసి చక్కగా మెరుగుపట్టి దంతపు సామాన్లలే చేసి దగ్గరున్న వారితో ఇదిగో ఇవి జాగ్రత్తగా దాచండి మనకు ఎప్పుడైనా కావాలంటే ఉపయోగిస్త వెండి బంగారం మనకెట్లా వస్తుంది ఇవే వెండి గిన్నెలు బంగారు చెంచాలు చెయ్యి కాలదు చిలుము ఊరదు సుఖంగా ఉంటుంది అని అంటూ ఉండటే కాక తామేదైనా పలహారం చేసేటప్పుడు ఆశ్రమంలో మలయాళపు గంజి కాచినప్పుడు అవే ఉపయోగిస్తారు భగవాన్ బత్తాయి కమలాఫలాలు మొదలైనవి వస్తే వాటి తోళ్లు పారవేయనీయక పచ్చళ్లుగాను ఊరగాయలుగాను పులుసు ముక్కలుగాను ఇంకా ఎన్నో విధాలు ఉపయోగపడినట్టు చేస్తారు భగవాన్ అదే కాక భోజన సమయంలో విస్తరియందు అను మాత్రమైనను ఏ పదార్థమును పరిహరించరు ఉపయోగకరమగు పదార్థము ఏవి పరిహరించట తగదని ఆచరణ రూపంగా బోధిస్తూ ఉంటారు రోజా పుష్పాలు ఎవరైనా తెచ్చిస్తారనుకో భగవాన్ అవి కళ్లకద్దుకుని గడియారం మీద పెట్టి ఉంచి వాడి రాలిన రేకులన్నీ తింటూ పక్కనుండే వారికి ఇస్తారు ఒకసారి ఎవరో రోజా పూలదండ ఒకటి తెస్తే అమ్మ కోవెలలో అలంకరించి నిర్బాల్యం అన్ని పువ్వులతో పాటు గంపలో పడవేశారు అర్చకులు భగవాన్ బయటికి వెళ్లి వస్తు అది చూచి వారిపై కోపించుకుని ఆ రేకులన్ని ఏరి తెచ్చి పాయసంలో వేయించేసరికి ఘమఘమలాడుతూ ఎంతో రుచిగా ఉన్నది కొండకు వెడుతూ ఉంటారా వచ్చే దారిలో ఉపయోగకర్మకు ఆకులేమైనా కనిపిస్తే సేవకులతో పాటు తామున్నూ కోసి తెచ్చి పక్కన చేసే విధానం చెప్పి ఎంతో రుచిగా తయారు భగవాన్ ఖరీదుగల వాటికంటే కాని కానీ ఖర్చు లేకుండా అందరికీ లభించే పదార్థాలే వారికి ప్రీతి ఇవన్నీ సాధారణ విషయాల తోస్తవే కాని సరిగా విచారిస్తే అన్ని మనకు పాఠాలే స్వల్ప ఆదాయంతో జీవితం గడపవచ్చునని బోధిస్తున్నారన్నమాట సంఖ్య భ్రాంతి నిన్న సాయంత్రం ఆంధ్రదేశం నుండి ఒక యువకుడు వచ్చాడు ముఖం చూస్తే ఒట్టి అమాయకుడల్లే కనపడతాడు ఈ ఉదయం తొమ్మిదింటికి భగవాన్ని సమీపించి స్వామి నేను పది నెలల క్రితం తమ దర్శనం చేసుకున్నాను మళ్లీ ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టింది వెంటనే బయల్దేరి వచ్చాను క్షణమైనా ఆగలేకపోయాను ఇక ముందున్ను అట్లాగే బుద్ధి పుడితే రావచ్చునా అడిగాడు జరిగేది జరుగుతుంది జరగనది జరగదు ఏదైనా ప్రాప్తానుసారం నడుస్తుంది ముందు దాన్ని గురించి యోచనెందుకు అన్నారు భగవాన్ ఇక ముందున్ను ఇట్లాగే బుద్ధి పుడితే వెంటనే రావచ్చుకునా అణుచుకోవాలా అని మళ్లీ అడిగాడు భవిష్యత్తును గురించి యోచించక ఉన్నట్లుంటే కార్యం తానే నడిచిపోతుంది అన్నారు భగవాన్ బుద్ధి పుట్టగానే క్షణమైనా ఆపుకోలేకపోవటం భ్రాంతేనా అన్నాడా యువకుడు భగవాన్ చిరునవ్వుతో నా వైపు చూచి వీరు లోగడ ఒకసారి వచ్చారట ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టిందట వెంటనే వచ్చారట మళ్లీ బుద్ధి పుడితే రావచ్చునా అని నన్ను అడుగుతున్నారు అన్నారు ఆ యువకుడు అందుకుని బుద్ధి పుట్టినప్పుడు క్షణమైనా ఆపుకోలేకున్నానే అది భ్రాంతేనా అంటున్నానమ్మా అన్నాడు మహాపురుష సందర్శనానికి రావటం భ్రాంతి అవుతుందండి పోగొట్టుకోవలసిన భ్రాంతులు ఎన్నో ఉండగా ఇదొక్కటే భ్రాంతిగా తోచిందా తమకు అన్నాను మరి మాట్లాడలేదు అంతకు ముందే యాత్రార్తులుగా వచ్చిన ఆంధులు కొందరు ఉన్నారక్కడ వారిలో ఒకరు లేచి స్వామి ఆత్మకు శాంతి ఎట్లా వస్తుంది అన్నారు భగవాన్ నవ్వుతూ ఏమీ ఆత్మకా ఆత్మకు శాంతి ఏమీ అన్నారు కాదుగాదు మనస్సుకు అన్నారా పృచ్కులు ఓహో మనస్సుకా సరి సరి వాసనలు నశిస్తే శాంతి కలుగుతుంది అందుకు తానెవరో విచారించి తెలుసుకోవాలి ముందు అది విచారింపక శాంతి కావాలి శాంతి కావాలి అంటే ఎట్లా వస్తుంది ఉన్నది శాంతి ఉన్నదే శాంతి ఉన్నదాన్ని విచారించి తెలుసుకునే యత్నాలు చేయండి అన్నారు భగవాన్ అందులో పండితులకరుండి స్వామి స్థల విశేషం వల్ల ఒక్కచోట శరీర యాత్రయే బాధాకరంగా ఉంటుందే సాధున సాగేదెట్లా అన్నారు నీలో స్థలమున్నది గాని స్థలములో నీవు లేవు అన్ని స్థలాలు నీవే అయినప్పుడు ఒకచోటేమీ ఒకచోట లేకుండు నీలోనివే కదా అవి నిన్నెట్లా బాధించగలవు అన్నారు భగవాన్ మరి ఒక్కొక్క స్థలంలో శాంతి ఉండదే అన్నారు వారు ఉన్నదే శాంతి అది నీ సహజ రూపం ఉన్న నిన్ను నీ వెరుగక లేని మనోవికారాలు చూచి భ్రమిస్తూ శాంతిలేదు అని చింతిస్తావు నిన్ను నీవు అరసితే అన్ని స్థలాలు సుఖప్రదంగానే ఉంటవి అన్నారు భగవాన్ సన్నిధిలో పాత పాటలను గురించిన ప్రసంగం వచ్చి అమ్మ దక్షిణామూర్తి స్తోత్రం ఇంకా ఏమో వేదాంతపరమైన పాటలు పాడేది ఎంతో అర్థవంతంగా ఉండేవి ఇప్పుడెవ్వరూ లక్ష్యం చెయ్యరు గాని కొంచెం సంస్కరించి ప్రకటిస్తే బాగుండు అన్నారు భగవాన్ అది విని తెలుగులో కూడా తత్వబోధలతో నిండి ఉన్న పాత పాటల మాట జ్ఞప్తికి వచ్చి అవి ప్రకటిస్తే స్త్రీలకు ఆధ్యాత్మికంగా ఉపయోగింపగలవని ఈ గేయ వల్ల స్త్రీలు తరింపగలరని నిరూపిస్తూ ఒక వ్యాసం వ్రాశాను అందులో అమ్మ అళఘమ్మకు భగవాన్ చేసిన ఉపదేశాల్లో అగ్రస్థానం వహించి గేయరాజముని పేరొందిన అప్పడం పాటను గురించి వివరించి ఆ వ్యాసం గృహలక్ష్మికి పంపుదామని భగవా మనవి చేస్తే ఏది విందాం చదవండి అన్నారు చదివితే విని ఈ పాటకు ఒక పెద్ద కథ ఉన్నదే అన్నారు అదేమో సెలవిస్తారా అన్నాను అమ్మ నా వద్ద ఉండటం ప్రారంభించిన మొదటి రోజుల్లో విరూపక్ష గుహలో ఉన్నప్పుడు వంట వండేది కాదు ఎచ్చమ్మ వాళ్ళేమైనా తెచ్చి తినటం పాత్రలు పడుకోవటం అంతే మామూలు అబ్బాయికి ఏమీ లేదే జంట అప్పడం అంటే ప్రియమే ఆ అప్పడాలైనా చేస్తే బాగుండునని తోచిందామెకు చేసిన చెయ్యి గదా ఊరుకోలేకపోయింది నాకు తెలియకుండా మొదలియార్ పాటికి ఎచ్చమ్మకు ఇంకా ఎవళ్లకో అన్నీ సిద్ధంగా ఉంచమని ముందే చెప్పి ఒక దినం సాయంత్రం ఊళ్ళోకి వెళ్లి వస్తానని బయల్దేరింది ఆమె పోనిచ్చి ఏం చేస్తుందో చూద్దామని బయట ఉన్న చెట్టు కింద కూర్చున్నాను నేనెరుగను అనుకునింది ఆమె ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి పెద్ద గిన్నెలో అన్ని పెట్టుకొని వచ్చింది నేను ఏమీ ఎరుగునట్లు కళ్ళు మూసుకున్నాను గుహలో బద్దం చేసింది చూడవచ్చిన వారంతా వెళ్లారు చీకటి పడ్డ వనక ఏదో తిని దొంగ నిద్రను అభినయస్తూ పడుకున్నాను ఆమె సావకాశంగా గిళ్ళ నోలించి పీటలు పొడిపిండి ఉండలు అన్ని తీసి ప్రారంభించింది రెండు మూడు వందలున్నవి ఒక్కతే చెయ్యలేదు నాకన్నీ చేయటం తెలుసు నాయ నాయనా కాసిని చేయరా అంటూ చల్లగా సాగించింది నాకిక సమయం చిక్కింది దీనికి సందిస్తే ఇంకొకటి ప్రారంభిస్తుంది ఇప్పుడే ఖండించాలి అని అనుకున్నాను నీవు అన్ని వదిలివచ్చావు గదా లభించింది తిని ఉండక ఇవెందుకు నేను చెయ్యను నువ్వు చేసినా తినను అన్ని నువ్వే చేసుకో నువ్వే తిను అని నా వాదం ఆమె కాసేపు ఊరుకునేది మళ్ళీ ఏం నాయనా కాస్త సహాయం చేయరా అనేది నేను రానంటాను ఆమె విడువక పిలుస్తూనే ఉన్నది ఇది కాదని అట్లాగైతే నీవి అప్పడాొత్తు నేను ఇంకొక అప్పడం చేస్తాను అని ఆ అప్పడము పాట చెప్పుటకు ఆరంభించాను ఆమె సదా పులుసు పాట అన్నం పాట ఇంకా ఏవో పాడుతుండేది అన్నీ వేదాంతపరమైనవే అప్పడం పాట లోగడ ఎవరూ రాసినట్లు లేదు సరే మనం చెబుదామని ఆ పాట పాడాను ఆమెకు పాటలంటే ప్రాణం పోనీ పాటయినా రాని అనుకున్నది ఆ పాట పూర్తయ్యేసరికి ఆమ అప్పడాలైనవి నేను అప్పడం తింటాను నీ వవితిను అన్నాను ఇది పంతొమ్మిది వందల లేక పంతొమ్మిది వందల పదహైదులోనూ జరిగిందనుకుంటాను అప్పడపు పాట అప్పడ మొత్తి చూడు అది తిన్నప్పుడే నీ ఆశ వీడు ఇప్పుడమి అందున తిరుగక సద్బోధానందుడవు సద్గురు చెప్పక చెప్పెడు తత్వమగు సమము గొప్పది లేనట్టి ఒక మాట చొప్పునొత్తి చూడు తాను కాని పంచకోశ క్షేత్రమునందు తానుగా పెరుగు అభిమానమినుములను నేనెవ్వడన విచారతిరుగలిలో నేను కానని పగులకొట్టి పిండియుచేసి అప్పడమొత్తి చూడు సత్సంగమనీయడు నల్లేరు రసముతో శమములనులను జీలకర్ర మిరియముతో ఉపరతి అనునట్టి ఉప్పును కలిపి సద్వాసన అనడి ఇంగువను చేర్చిచూడు రాతిచిత్తమునేను నేనని భ్రమయక లోదృష్టిరోకటితోను మానకదంచి శాంతమవు కొడుపుతో సమమగు పీటపై సంతతము అలయక సంతసంబుతోడ అప్పడ మొత్తిచూడు మౌనముద్రయనడి ముగియని పాత్రమున జ్ఞానాగ్నిచేకాగు సద్బ్రహ్మ ఘృతమున నేనది అగునని నిత్యమును పేల్చి తను తానే భుజింప తన్మయ మగునట్టి అప్పల మొత్తి చూడు ఎంత కథ ఉన్నదో ఈ వ్యాసంలో టూకిగా వ్రాశాను సరిపోదే అన్నాను ఇదంతా దానిలో ఎందుకు అన్నారు భగవాన్ లేఖల్లో వ్రాస్తా అన్నాను ఆ అట్లా వ్రాస్తే వ్రాయవచ్చును అని మళ్లీ ఏదో స్ఫురించినట్లుండి ఇదిగో ఈ అప్పడపు పాట రాసిన వెనుక ఒకనాడు గిరిప్రదక్షిణానికి బయలుదేరాం అంతాను స్వామి అప్పడపు పాటకు అర్థం చెప్పండి అన్నారొకరు సరే అని ఆరంభించాను తాను కాని పంచకోశ క్షేత్రమునందు అని ఉన్నదనుకో ఆ పంచకోశ క్షేత్రమునకే భగవద్గీత మొదలైన వేదాంత గ్రంథాలలో ఎన్నో ప్రమాణాలున్నవి అవన్నీ చెప్పాను అదే విధంగా ఒక్కొక్క పదానికి ఎన్నో ప్రమాణాలున్నవి అవి ఎత్తి చెప్పి తాత్పర్యం వివరిస్తూ వచ్చాను ప్రదక్షిణం ముగిసి విరూపాక్ష గుహకు వచ్చి కూర్చున్నాం ఇంకా చెబుతూనే ఉన్నాను తత్వసారమంతా ఆ ఒక్క పాటలోనే ఇమిడి ఉందన్నమాట సరిగా వ్యాఖ్యానిస్తే అదే పెద్ద గ్రంథమవుతుంది అన్నారు భగవాన్ అయ్యో భగవాన్ చెప్పినప్పుడే ఎవరైనా రాస్తే బాగుండేది ఇప్పుడైనా భగవాన్ అడిగి ఎవరైనా రాస్తే బాగుండునే భగవాన్ వ్యాఖ్యానించినట్లుగా మరెవరు వ్యాఖ్యానించగలరు అన్నాను సరిపోయింది అన్నారు భగవాన్ నవ్వుతూ పై అర్థమంతా విన్న ఈ వ్యాసం నాకేమీ నచ్చటం లేదు గృహలక్ష్మికి పంపను అన్నాను ఏమో మీ ఇష్టం అని మళ్ళా ఇట్లా భగవాన్ నేనట్లా వాదిస్తున్నప్పటికి కూరని పులుసని మెల్లిమెల్లిగా వంట ప్రారంభించింది అమ్మ వెనుక స్కంధాశ్రమానికి వచ్చామా ఆమె ఎప్పుడు అబ్బాయికి ఆ కూర ప్రియం ఈ కూర అంటూ కొండంత తిరిగి ఏవో తెచ్చేది నీకు ఆ కాయలు తెస్తా ఈ పళ్లు తెస్తా అనేది వద్దంటే వినేది కాదు ఒకసారి ఇటువైపు అడవికి వస్తుంటే బట్టకు ముళ్లు పట్టుకున్నవి అప్పుడే ఈ దోవ బాగు చేశారు నన్ను విడిచి ఎక్కడికి పోననేది ఎక్కడికైనా పోతే అక్కడే చచ్చిపోతానేమో అని భయం నా చేతుల్లో పోవాలని పట్టుదల అలమేలు కొత్తగా ఇల్లు కట్టుకుని ఒక్కసారి వచ్చి చూచి చూచిపోవమ్మా ఉండవద్దులే కాలు పెట్టిపోతే చాలు అని బ్రతిమలాడింది పోనే లేదు వస్తే అక్కడ జబ్బు చేస్తుందేమో ఇక్కడికి తేవటానికి రైళ్లు సరిగా ఉండకపోవచ్చు ఈ కొడుకు చేతుల్లో పోనేమో అని రానన్నది ఈ శరీరాన్ని రక్కసపదలో విసిరి పారేసినా సరే మీ చేతుల్లోనే అంతముందాలనేది అనే అనేసరికి శ్రీవారి కంటం గద్గతిగా వహించింది నా కళ్లు చెమ్మగిల్లి ఎవరికైనా వైరాగ్యం అంత దృఢంగా ఉండాలన్నమాట అన్నాను అంటూ ఊరుకున్నారు భగవాన్ నీ చేతులతో ఈ శరీరాన్ని రక్కసపదలో పారవేసినా సరే అన్నది గనుకని ఆమె సమాధిపైన రాజాధిరాజ పూజనీయమగు దేవాలయం విరాజిల్లుతున్నది ఇప్పుడు చూచావా లేక సంఖ్య నూట పురుషకారం నాలుగు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు చాలా కాలం నుంచి వస్తు పోతూ ఉన్న భక్తులొకరు రెండు మూడు నాళ్ల వచ్చి వచ్చింది మొదలు హాలంతా కలయ చూడటం సాగించారు భగవాన్ని ఏదో అడుగుతారు కాబోలని చూస్తూనే ఉన్నా ఈ దినం మధ్యాహ్నం శ్రీవారికి సమీపంలో కూర్చుని చల్లగా స్వామి ఈ హాల్లో అంతా కళ్లు మూసుకుని ఏదో కూర్చుంటారే అందరికీ ఫలితం కలుగుతుందా అన్నారు ఎవరెవరు ఏ ఏ తలపులతో కూర్చుంటారో వారి వాదికి ఆయా విధంగా ఫలితం కలుగుతుంది అన్నారు భగవాన్ చలోక్తిగా లోను అంతే ఒక్కొక్క చోట పురుషకారమే బలమంటాడు మరొక చోట అంతా దైవాధీనం అంటాడు ఈ రెంటిలో ఏది స్వతంత్రమైనదో ఏది అస్వతంత్రమైనదో తెలియదే అని అన్నారు ఆ పృచ్చకులు అవును పూర్వజన్మ కర్మలుగాక దైవమనేది వేరే లేదని శాస్త్ర విహితంగా ఈ జన్మలో చేసే కర్మనే పురుషకారమంటారని ఈ ప్రాక్తన ఆద్యతన కర్మలు రెండు గొర్రెపోతుల వలే ఒకదానినొకటి ఢీకొని పోరాడుతవని సారహీనమైనదేదో అది పడిపోతుందని అందుకే పురుషకారాన్ని బలపరుచుకోవాలని అసలు కర్మకు ఆది ఏదంటే ఆది ప్రశ్నించరాదు అంటారు విత్తుముందా చెట్టుముందా అన్నట్లు అది తర్కానికే గాని ఇదమిత్తమై నిర్ణయించేందుకు సాధ్యపడదు అందుకే నువ్వెవరో తెలుసుకోముందు అంటా నేను నేనెవరు ఈ సంసార దోషం నాకెట్లా వచ్చింది అని విచారిస్తే తత్వజ్ఞానం కలిగి దోషం తొలగి శాంతి లభిస్తుంది లభించుటేని తానుగా ఉంటుంది అన్నారు భగవాన్ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణ చతుర్దశ సర్గలో ఇదే భావం గల శ్లోకాలున్నవి చూడు కథమయోష సంసారాఖ్యోపాగన్యేతి పరామర్శో విచారథ్య విచారా జ్ఞాయతే తశ్రాంతిరాత్మ అతో మనసి శాంతం సర్వుఃఖపరిక్షయసంఖ్య నూట నాల్గు ఆచార్యం నిన్న పురుషకారాన్ని గురించి ప్రశ్నించిన నేటి ఉదయం భగవాన్ సోఫా దగ్గరగా కూర్చుని పది రోజుల కిందట తమ శరీరానికి వచ్చిన జబ్బు డాక్టర్లు చేసిన చికిత్సలు నౌకర్లు చేసిన సేవ విచారించి చెప్పి స్వామి ఈ శరీరాన్ని బాగు చేసుకోలేక డాక్టర్లకు నౌకర్లకు ఒప్ప చెప్పామే ఇదే లేదే లోకాన్ని ఉద్దరిస్తామంటారు కొందరు ఏమది అన్నారు నీకు తెలుసో లేదో ఐదారు నెలల నుంచి భగవాన్ తైలం రుద్దటానికైనా ఎవరినీ కాళ్లు తాకనీయటం లేదు అవసరమని తోచినప్పుడు తామే రుద్దుకుంటున్నారు అందువల్ల అప్పుడేమీ బదులాడక సాయంత్రం ఆ భక్తులున్నప్పుడు తమ కాళ్లకు తామే తైలం రుద్దుకుంటూ చిరునవ్వుతో వారి వైపు చూచి మనకు మనమే డాక్టర్లం మనమే సేవకులం అన్నారు మన పని మనం చేసుకునే శక్తి లేకుంటే ఏం చేస్తాం అన్నారు ఆ పృచ్కులు తినటానికి శక్తి ఉన్నప్పుడు దీనికి ఎందుకుండదు అన్నారు భగవాన్ వారేమీ చెప్పలేక తల ఇంతలో పోస్ట్ వచ్చింది చూస్తున్నారే గాని లోపల నవ్వుకుంటూనే ఉన్నారు భగవాన్ పోస్ట్ వెళ్లిన తర్వాత చిరునవ్వుతో పూర్వం ఒక అయ్యవారికి తాముక ఆచార్య పీఠాన్ని అలంకరించాలని ఉండేదట ఎంతో శ్రమపడ్డాడు ఎవరైనా వస్తే కాసేపట్లోనే అయ్యవారి ప్రవీణత అవగాహన అయ్యేది వెంటనే వచ్చిన దోమన వారే కాని ఒక్కరువు నిలవ ఉండేవారు కారు ఏం చేస్తాడు ఒకనాడు ఈ పెద్ద ఒక పట్నానికి వెళ్లవలసి వచ్చింది అక్కడ తమ గొప్ప నిలుపుకోవాలి కూడా మనిషిలేడాయే లేనట్లు ఎవరికీ తెలియకూడదు మూట నెత్తిన ఉంది ఎవరూ చూడకుండా ఏ ఇంట్లోనూ ముందే మూట వెనక తాను వెళ్లినట్లు నటిస్తామనుకున్నాడు ఊరంతా తిరిగాడు ఏ ఇంట్లో కాలు పెడదామన్నా బయటే అంతా తిరుగుతున్నారు ఏం చేస్తాడు పాపం సాయంత్రం కావచ్చింది అలసిపోయినాడు కడకు ఒక ఇంటి ముందు ఎవడూ లేరు తలుపు తెరిచే ఉన్నది ఇంకేం అని ఒక మూలన మూట వసారాలో కూర్చున్నాడు కాసేపటికి ఆ ఇంటి ఇల్లాలు బయటికి వచ్చి ఎవరండి మీరు అన్నది అమ్మా నేనా ఫలా ఊళ్ళో ఆచార్యుడుగా ఉంటున్నానమ్మా ఈ పట్నంలో కొంచెం పని ఉండి వచ్చాను మీరు మంచి గృహస్థులను విన్నాను ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున వెళ్లిపోదామని నా శిష్యుడి చేత ముందే మూట పంపానిక్కడ పెట్టిరమ్మని పెట్టాడా అమ్మా అన్నాడు ఎవరూ రాలేదండి అన్నదామ కాదమ్మా ఇక్కడ పెట్టి బజారుకు వెళ్లి కొన్ని వస్తువులు తెమ్మన్నాను ఏ మూలైనా పెట్టాడేమో చూడండి అన్నాడు ఆమె అటు ఇటు చూస్తే ఒక మూల ఈ మూట ఉంది సరే అని భర్త తాను అతనికి అన్నపానాదులిచ్చి ఆదరించారు రాత్రి పొద్దుపోయింది ఏవండి తమ శిష్యుడి ఇంకా రాలేదే అంటే ఆ వధవ పిల్లకాయ బజారులో చిరుతిండి తిని తిరుగుతున్నాడు కాబోలు వాడికేమీ వద్దు మీరిక పడుకోండి వాడు వస్తే నేను తలుపు తీస్తాను అన్నాడు ఆ దంపతులకు అప్పటికే అయ్యేవారి సంగతి అవగతమైంది వేడుక చూద్దామని ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు ఇక ఈ ఆచార్యులు నటన సాగించారు వీరు పడుకున్నది ముందుగదిలో గదిలో వాకిట్లో వారికి వినపడేట్టు గడి తీశారు అరే ఇంతసేపేం చేశావురా ఇట్లా చేస్తే డొక్క చీలుస్తావాధవా జాగ్రత్తగా ఉండిక అని గొంతు మార్చి స్వామి స్వామి క్షమించండి ఇంకా చెయ్యనే చెయ్యను అంటూ మళ్లీ మంచిదిట్లరా కాళ్ళు పిసుకు ఇక్కడ్రా ఇక్కడ అబ్బా పిడికిలతో కొట్రా బాగా అంటూ తన కాళ్లు తానే పిసుక్కుంటూ కాసేపు నటించి చాల్ చాలు పొద్దుపోయింది పడుకో అని చెప్పి నిద్రపోయినాడు ఆ దంపతులు ఉన్న చోటు నుంచి ఈ గదిలోకి ఒక కంత ఉన్నది ఆ కంతలో నుండి వారు ఈ వేడుకంతా చూస్తూనే ఉన్నారు వేకువ వేలైంది మళ్లీ ఆరంభించారు ఆచార్యులు అరే కోళ్లు కూసినవిరా ఫలానా వారింటికి వెళ్లి ఫలానా పని చేసిరారా అని తలుపు తీసి పంపినట్లు నటించి పడుకున్నారు ఆ దంపతులు ఇది చూచారు తెల్లవారింది మూట ముల్ల కట్టి మూలబెట్టి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేందుకై సమీపంలో ఉన్న సరస్సుకు వెళ్లాడు ఆచార్యులు మూట తీసి దాచారు ఆ దంపతులు ఆచార్యులు గది అంతా వెతికితే మూట కనబడలేదు అమ్మా నా మూటేదీ అన్నాడు అయ్యా తమ శిష్యుడు వచ్చి తాము తెమ్మందారని తీసుకుని వెళ్లాడు ఇప్పుడే రాత్రి తమ కాళ్లు ఒత్తినవాడేనండి ఆ మలుపు తిరిగి ఉంటాడేమో చూడండి స్వామి అన్నారు ఆ దంపతులు ఇంకేం చేస్తాడు నోరు మూసుకుని దారి పట్టాడు శిష్యుడు ఇదిగో ఇట్లాగే నాలాగే మనకు మనమే సేవకులం అంటూ తన కాళ్లు తామే పిసుక్కుంటూ తామే గుద్దుకుంటూ అభినయించారు భగవాన్యతి నిన్న మధ్యాహ్నం ఒక భక్తులు భగవానుని సమీపించి స్వామి తానెవరో తన ఆత్మను విచారించి తెలుసుకునేందుకు ధ్యానం చెయ్యాలి కదా ధ్యానానికి కూర్చుంటే నిద్ర వస్తుంది అది రాకుండా ఉండే ఉపాయం ఏమిటి అన్నారు ప్రస్తుతం నీవు జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండడం నేర్చుకో వెనుక నిద్ర సంగతి చూద్దాం జాగ్రత్తలో ఎన్నో కలలు కంటాం అవి లేకుండా జాగ్రత్త కలగాలి ముందు మేలుకోవాలి అన్నారు భగవానికి సాధన కావాలి కదా ఏదో ఒక నియతి ఏర్పరచుకుని సాధన చేద్దామంటే ఈ నిద్ర వస్తుందే ఏ విధంగా దీన్ని పోగొట్టుకోవాలో భగవాన్ దయతో సెలవీయాలి అన్నారు విక్షేపాల్లో మొదటి ఆవరణమే నిద్ర సాధ్యమైనంత వరకు అది రాకుండా చూచుకోవాలి అది ఏ కారణంగా వస్తోంది అని విచారించి ఆహార విహారాదులు స్వచ్ఛంగా మితంగా ఉండేటట్లు నడుపుకుని నిద్ర రాకుండా చూసుకోవాలి కాని వచ్చిన వెనకాల ఆపాలంటే లాభం లేదు పుష్టిగా తింటే నిదరాదు మరి ధ్యానానికి కూర్చుంటే తల ఊగుతుంది కొందరు వెంట్రుకలు వెనక వైపు మేకు కట్టుకుంటారట తల ఊగినప్పుడు మెలుకవ రావటం తప్ప దానివల్ల ధ్యానానికి ఏం ప్రయోజనం చిన్నప్పటి నా నిద్ర చరిత్ర ప్రసిద్ధమైందే కదూ స్కూల్లో పాఠాలు చెబుతుంటే కునికి పాట్లు వస్తావని వెనక గోడకు మేకటి కట్టి తాడు కట్టి దుట్టుకు పెట్టేవాణ్ణి తల ఊగితే తాడు బిగిసి మెలకు వచ్చేది అట్లా కట్టుకోకుంటే పంతులు చెవులు మెలిపి ఊపి లేపేవాడు అని నవ్వనారంభించారు భగవాన్ భగవాన్ ఇదంతా కల్పించి చెప్పలేదు కదా అన్నారు మురుగునాథ్ లేదు లేదు వాస్తవమే పాఠం వినకుంటే పండితులు దండిస్తాడని అట్లా చేసేవాణ్ణి అప్పటి స్థితి అది ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో కళ్లు మూసుకుని ఒకే ధ్యానంలో ఉంటే రాత్రేదో పగలేదో తెలిసేది కాదు ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే పొద్దు కూకిందా తెల్లారిందా అనిపించేది ఆహారం లేదు నిద్ర లేదు విహారం ఉంటే కదా ఆహారం కావాలి ఆహారం ఉంటే నిద్ర వస్తుంది విహారం లేకుంటే ఆహారం వద్దు ఆహారం లేకుంటే నిద్ర రాదు ప్రాణాధారంగా ఏ స్వల్ప ఆహారమో కుక్షిలో పడితే చాల్ నాకంతే అయ్యేది కళ్లు తెరిచినప్పుడు ఎవరో ఒకరు ద్రవరూపంగా ఏదో ఒక గ్లాసు ఆహారం ఇచ్చేవారు అంతే అయితే ఒకటి ఒకే నిర్వికల్ప నిష్టలో ఉన్నప్పుడే తప్ప మనస్సు శరీరం వ్యవహారార్థం ఉపయోగించినప్పుడు ఆహార నిద్రలు విసర్జించటకు వీలవుతుందా అట్లా చేస్తే శరీరం తూలుతుంది అందువల్ల మిత సాత్విక ఆహార విహార నియతి ఆత్మోన్నతికి అత్యంత ఆవశ్యకమని చెప్పవలసి ఉన్నది ఉత్తములు చేసే నిష్కామ్యక సత్కార్య ఆచరణకు నిద్ర వల్ల కాలం వృధా పోరాదని చాలా భాగం నిద్రను దూరం చేస్తారు పదింటికి పడుకుని రెండింటికి లేవడం మంచిదన్నారు కొందరు అట్లాగైతే నాలుగు గంటలు చాలు నిద్రకి అన్నమాట నాలుగు చాలదు ఆరు గంటలు కావాలన్నారు కొందరు అంటే ఆహార నిద్రలు అసలు మానటం మంచిది కాదు అతిగాను ఉండకూడదు అన్న అన్నమాట నిజమే ఏదైనా పూర్తిగా అరికట్టాలంటే మనస్సు దానిమీదికే పోతూ ఉంటుంది అందువల్ల సాధకుడైన వాడు మితంగా టైం ఇవ్వాలి అన్నారు భగవాన్ భగవద్గీతలో నాత్యనతస్థుయో గోష్ నైకాంత మనస్ నాతిస్వప్నశీల జాగ్రత్తస్వప్నాబోధ ఖ్యా పదహారు పదిహేడు శ్లోకాలు